రుద్రాయ నమో భవాయ ఛ అంటే మరియు అని అర్థం కాబట్టి ఇక్కడి నుంచి స్టైల్ మారింది పంచమానువాకం దగ్గర నుంచి అర్థం అవుతుంది ఇప్పుడు మీకు ఈ ఐదవ అనువాకం దగ్గర నుంచి ఎనిమిదవ అనువాకం వరకు ప్లీజ్ ఐదు ఆరు ఏడు ఎనిమిది ఈ నాలుగు అనువాకాలు చాలా అద్భుతమైనటువంటి అనువాకాలు కారణం ఏంటంటే నిన్నటి వరకు భగవంతుని యొక్క సర్వశక్తి మత్వం చూచాం మనం సర్వశక్తి సంపన్నుడుగా తాను ఉండాడో చూచి అంతటా పరమాత్మను దర్శిస్తూ వెళ్లాం ఏదైతే ఉపాదాన కారణంగా ఉందో అది కూడా తనకన్నా భిన్నంగా లేదు కనుక అన్ని రూపాలలో ఉండేటువంటి పరమేశ్వరుణ్ణి వీక్షిస్తూ భగవంతుని యొక్క సర్వశక్తి ఎక్కడెక్కడ శక్తి ఉందో అది భగవంతుని శక్తే అనేటువంటి శక్తి వైభవాన్ని చూస్తూ వచ్చాం ఇక్కడి నుంచి భగవంతుడి ఉపాదాన కారణంగాకుండా నిమిత్త కారణంగా తెలుస్తూ వస్తాడు జ్ఞానస్వరూపంగా కాబట్టి భగవంతుని సర్వజ్ఞత్వం సర్వ వ్యాపకత్వం సర్వేశ్వరత్వం ఇవన్నీ కూడా ఈ నాలుగు అనువాకాలు కనపడతాయి అందువల్ల ఇక్కడి నుంచి కొద్ది డిఫరెంట్ మనకు మారుతూ ఉంది కనుక విషయం స్టైల్ కూడా మారిపోయింది చూసారా ఇప్పటి వచ్చింది వేరు ఇప్పుడు నడుస్తున్నటువంటి మంత్రాలు వేరుగా ఉన్నాయి నమో భవాయచ అంటే భవాయ నమహ రుద్రాయ నమహ చాంటే అంటే ఎండ్ మరియు అని అర్థం కాబట్టి నమహ అనేది ఒక్కటి చూపిస్తూ ఉండినా ఇంతకు ముందు నడిచినటువంటి వాటిలో రెండు చూపెట్టాడు ముందు నమహ ఉంది వెనక నమహ ఉంది నమో నమ నమో నమో నమో నమో నమో అంటూ వచ్చాం కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి అట్లా కాకుండా ప్రారంభంలోనే నమహా ఉంది దీన్ని రెండవ దానికి మనం అన్వయించుకుంటూ పోవాలా ఎందుకంటే చ అనేటువంటిది పెట్టాడు గనక మరియు అంటూ ఉన్నాడు గనక రుద్రాయ నమ భవాయో భవాయ చ రుద్రాయ చ అంటే భవాయ నమహ రుద్రాయ నమహ ఇది ప్లీజ్ కాబట్టి ఒక్కొక్క చోట ఒక్కొక్క దాంట్లో రెండేసి చొప్పున భగవంతుని యొక్క విభూతులు తెలుస్తూ ఉంటాయి వీటిల్లో సర్వజ్ఞత్వము సర్వేశ్వరత్వము సర్వవ్యాపకత్వము ఇవన్నీ కూడా మనకు తెలుస్తూ ఉంటాయి అక్కడక్కడ సర్వశక్తిమత్వం కూడా కొద్దిగా కలుస్తూ వస్తుంది ఎట్లా ఇంత ముందు శక్తిని గురించి చెప్పినప్పుడు సర్వజ్ఞత్వాలు కూడా ఎట్లాగైతే వచ్చాయో అక్కడక్కడ ప్రధానంగా సర్వశక్తి మంతులుగా నిన్న మనం చూచాము అక్కడ సర్వజ్ఞత్వ లక్షణాలు కూడా కనిపించాయి అట్లాగే ఇక్కడ ప్రధానంగా సర్వజ్ఞత్వము సర్వవ్యాపకత్వము సర్వేశ్వరత్వం ఇవి కనపడుతూ ఉంటాయి మధ్య మధ్యలో భగవంతుని అనంత శక్తి సర్వశక్తిమత్వం కూడాను తెలుస్తూ ఉంటుంది ప్లీజ్ నమోభవాయ భవామ ఏంటిది ఆయన పేరు భవాయ భవునకు నమస్కారము అంటే భవతి ఇతి భవహ నంబర్ వన్ భవతి పుట్టుక దీన్ని వ్యక్తం అని కూడా చెప్పుకోవచ్చు వ్యక్తం కావడం భవతి ఇది భవహ కాబట్టి ఎవడైతే ఈ ప్రపంచ రూపంలో వ్యక్తం అయ్యాడో అది ఆడ ముందు ఈ లేక ముందు ఈ లేక ముందు ఏ పరమేశ్వరుడైతే ఏకమై అద్వితీయంగా ఉన్నాడు సదేవ సౌమ్య యమగ్ర ఏకమేవ అద్వితీయం బ్రహ్మ కాబట్టి ఏకంగా అఖండంగా ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడు భవతి ఇది భవ ఈ జగత్తుగా వ్యక్తమయ్యాడు అంటే జగత్ లేకముందు తాను ఏకమై ఉన్నాడు ఒక్కడే ఉన్నాడు ఆ ద్వితీయం రెండు కానిటువంటి వాడు తర్వాత ఈ జగత్తుగా వ్యక్తమయ్యాడు అనేది ఒక అర్థం అథవా అస్మాత్ భవతి జగత్ ఇది భవ రెండవ అర్థం ఏంటంటే ఎవరి నుండి అయితే ఈ జగత్తు ఆవిర్భవించిందో అస్మాత్ ప్రాణిన భవతి ఇది ఎవరి నుంచే సమస్తమైనటువంటి ఈ ప్రాణులందరూ కూడా కదిలు రావడం జరిగిందో ఎవ చే జగము అది ఇంకే కాబట్టి ఎవడైతే ఈ యొక్క ప్రపంచ రూపంలో విశ్వంగా వ్యక్తం అవుతూ వచ్చాడు భవతి ఇతి భవహ భవతి ఇది ఆ విశ్వంగా వ్యక్తం అయ్యేటువంటి వాడు భవతి అలా అయ్యాడు వ్యక్తం అయ్యాడు ఎందుకని తనకన్నా వేరుగా రెండవది లేదు తానే జగద్రూపంగా మనకు కనిపిస్తూ ఉన్నాడు అది వ్యక్తం కావడం అంటే కాబట్టి భవహ భవతి కాబట్టి ఆ విధంగా కలుగుతూ ఉన్నాడు గనక భవతి ఇతి భవహ్ భవాయ నమ అటువంటి భవుడికి నమస్కారం కాబట్టి హే భగవాన్ ఇంత అద్భుతమైనటువంటి సృష్టి ఇంత మహిమాన్వితమైనటువంటి సృష్టి ఈ అనంతమైనటువంటి సృష్టి ఇదంతా కూడా చూసినప్పుడు దీంట్లో ఉండేటువంటి నియతి ఇందులో ఉండేటువంటి ధర్మాలు ఇందులో ఉండేటువంటి వైభవాలు ఇవన్నీ గురించి ఆశ్చర్యపోతూ ఉన్నా ఇవన్నీ కూడాను నీ విభూతులుగా నేను దర్శించాను ఎందుకో తెలుసా ఈ జగద్రూపంలో వ్యక్తమైనటువంటి వాడివి నువ్వే పరమశివ అది ఇక్కడ శబ్దానికి అర్థం పుట్టుకాదు అంటే తానే జగత్తుగా వ్యక్తం కావడం అనేది ఒక అర్థము రెండవది అస్మాత్ భవతి జగత్ ఇది భవహ కాబట్టి ఎవరి నుండి అయితే ఈ జగత్తు ఆవిర్భవించిందో అస్మాత్ ప్రాణిన భవతి సమస్తమైనటువంటి ప్రాణులు ఎవరి అయితే ఆవిర్భవించారు కేవలం మానవులే కాకుండా పశుపక్షాదులు క్రిమి మనకు తెలిసినవి మనకు తెలియనివి విదితం అవిదితం ఇవన్నీ కూడా ఎవరి ఆవిర్భవించాయో అది పుట్టుక గనక ఈ జగత్ అంతా పుట్టింది దర్ తస్మాత్ భవహ ఇది నమహ భవాయ భవాయ నమ అది ఇప్పుడు దీని బట్టి ఏమర్థమవుతుంది భవ శబ్ద మనకు భవాయ అంటే సృష్టికర్త ఆ ఇది కథ అర్థమవుతుంది భవాయ నువ్వు వ్యక్తమైన నీ నుండి జగత్తు వచ్చినా సమస్తమైనటువంటి ప్రాణులు నీ నుంచి ఆవిర్భవించినా ఎవని చే జనించు నీ నుండి ఆవిర్భవించింది ఎతోవా ఇమాని భూతాన్ని జాయంతే నీ నుండి ఆవిర్భవించింది కనుక సృష్టికర్త తాను భవాయ శబ్దం చూడండి సృష్టికర్త ఇప్పుడు అర్థమైంది భవతి ఇది భవ అఫ్కోర్స్ అస్మాత్ భవతి జగత ఓకే కనుక నీ నుండి ఈ సృష్టి ఆవిర్భవించింది కనుక నువ్వు సృష్టికర్త సృష్టికర్త అయినప్పుడు సృష్టిని అంతేనా నువ్వు చేసే సృష్టి నీకు తెలుసా తెలియదా నీ సృష్టికి సంబంధించిన జ్ఞానం నీకుందా లేదా లేకపోతే ఎట్లా చేస్తావు అంటే నీ సృష్టిలో కొంత జ్ఞానం ఉందే అల్పంగా అంతా ఉందే సర్వం సర్వం నీకు తెలుసా జ్ఞహ సర్వ జ్ఞహ సర్వజ్ఞహో సృష్టికర్త ఎవరైతే నువ్వు ఉన్నావో నువ్వు సర్వజ్ఞుడివి భగవాన్ ఒక్క భవాయ ఇక చూచారా ఇప్పుడు మీరు ఎక్కడైనా సరే భవాయ మీరు అంటుంటారు శివ శివ శివాయ భవ భ విషయం తెలిస్తే భవ భవ భవాయ అన్నప్పుడు సృష్టికర్తగా కనపడతాడు జ్ఞాన స్వరూపుడుగా కనపడతాడు అది భజన కూడా భావయుక్తంగా చేసినప్పుడు అది అవ్యామృత భజనా ఇక ఎడతెగకుండా నడుస్తూ ఉంటది ఆ యొక్క పవిత్ర నామంలోనే మనం జ్ఞానాన్ని పొందుతూ ఉంటాం అయితే తెలియాలి ఇదంతా కూడా అసడు కాబట్టి భవాయ అయ్యా నువ్వు సృష్టికర్తవి ఇంకా అందరు తాగలేదు దాంట్లోనే ఉంది నమో భవాయ చ రుద్రాయ చ మొదటిది భవాయ రెండవది రుద్రాయ రుద్ దుఃఖం రుద్రాయ రుద్ దుఃఖం దుఃఖహేతుర్వా త్రావయ్యతి ఇది రుద్రహ కాబట్టి దుఃఖాన్ని దుఃఖ కారణాన్ని సమూలంగా నశింపజేసేవాడు లేకపోతే నేను నమస్కారం పెట్టడం ఎందుకు నువ్వు అయితే అయినావు గనక నువ్వు సృష్టికి జ్ఞానం అంతా నీకు ఉండొచ్చు నువ్వు సృష్టికర్త కావచ్చు నేను ఎందుక నమస్కరించేది నీకు నీ నీ వైభవం నీ ఇంట్లో ను మా ఇంట్లో మేము కుదరదు సార్ ఈ దుఃఖాన్ని పోవాలంటే ఈ ప్రపంచంలో దుఃఖాన్ని పోగొట్టే శక్తి ఎవరికీ లేదు ఎందుకని అందరూ దుఃఖ కోపంలోనే పడి ఉండారు దుఃఖ సాగరంలోనే పడి ఉండారు హే భగవాన్ నీకే అది సరేనా అది ఛాయైన తోయమైనా అసనమైన వసనమైన దేంతో పెట్టుకున్న దుఃఖమే మిగిలిపోతుంది నీతో పెట్టుకుండానే దుఃఖం పోతా ఉంది దుఃఖం ద్రావయ్యతి దుఃఖ హేతుర్వా దుఃఖమే కాకుండా దుఃఖ కారణాన్ని కూడా సమూలంగా నశింపజేసే కనుక నువ్వు రుద్రుడివి కాబట్టి నీతో సంబంధం ఎందుకు పెట్టుకుంటున్నాను తెలుసా ఈ దుఃఖాన్ని భరించలేక తండ్రి ఇది యోగం అందుకని ఎప్పుడు శివుడు ధ్యానంలో ఉంటాడు ఎప్పుడు కళ్ళు మూసుకోండి డౌట్ వస్తుంది ఏమో ఆవిడ అంత బాధ పెడతా ఉందేమోనని ఎందుకంటే మన అనుభవాల్లో మనం చూస్తాం కాబట్టి భర్తలు ధ్యానం చేస్తే అడుగుతారు కొందరు ఏనైనా పరిస్థితి బాగాలేదా ఇంట్లో ఆఫీసులు అడుగుతారు జస్ట్ కుంకం పెట్టుకోని పోతే చాలు ఏమి ఇంట్లో ఏమేమి పరిస్థితి కుంకుమ పెట్టుకుని వచ్చాడని కాని అట్లా మన స్థాయిలో నుంచి శివుణ్ణి ఊహిస్తాం కాదు కాదు ఎందుకు శివుడు అట్లున్నాడు తెలుసా యోగం యోగం యోగం ఎప్పుడు తనలో తాను ఉండేటువంటి పరిస్థితి కాబట్టి రేపు ఈ దేహాన్ని వదిలేటప్పుడు మనం కూడా ఇట్లాగే ఉండాలి యోగే నాంతే కాబట్టి ఈ ఏ విధంగా వదలాలి యోగంతోనే వదిలేయాలి ఏంటి యోగం సంయోగ వియోగ ఆ ఉపసర్గంలో ఉండదు తమాష అంతా యోగ అనేది పదం ఉపసర్గ పడింది అనుకోండి ముందు ప్రిఫిక్స్ సంయోగ చక్కగా కలవడం అదే కనుక వి వచ్చిందంటే విడిపోవడం వి యోగ సంయోగము వియోగము కాబట్టిం విద్య దుఃఖ సంయోగ వియోగ ఎంత అద్భుతము దుఃఖ సంయోగ వియోగం యోగ సంతం యోగం అనే పదానికి అది అర్థం అన్నాడు ఎక్కడ ఎక్కడ ఇది ఎక్కడైనా విన్నారే ఇప్పుడు నేను చెప్పింది భగవద్గీత తం విద్య దుఃఖ సంయోగం వియోగం యోగ సంతం ఇప్పుడు భగవద్గీత ట్యూన్ ను బట్టి ప్లీజ్ కాబట్టి తమ్ విద్య ఇది ఎట్లాంటి విద్య దుఃఖ సంయోగ వియోగ ఇదండి ఎంత అద్భుతం ఈశ్వరుడితో సంయోగం అని ఎందుకు ఆ పదం వాడలేదు తెలుసా సంయోగము అంటే వెళ్ళి కలవడం అది ఇప్పుడు మన వాళ్ళు జీవ బ్రహ్మఐక్యం నేను పోయి జీవుడితో కలుస్తడితో కలుస్తా సార్ కలిస్తే మళ్ళీ విడిపోవడమే సార్ ఈ ప్రపంచంలో కూడికల తర్వాత తీసివేస్తలేదు సార్ ఎప్పుడంతే ఇప్పుడు రెండు కట్టిలు తీసుకొని వచ్చారు అనుకోండి రెండు కట్టిలు కట్టేశాం అనుకోండి ఇట్లే ఏదో తాడుతో కట్టాం కాబట్టి మనం ఈ రెండింటినీ ఏకం చేశాం ఇది సంయోగం వాస్తవానికి ఆ రెండింటికి సంబంధమే లేదు ఈ సంయోగం ఎంతవరకు ఉంటుంది అంటే ఆ తాడు కాబట్టి బయటపడేస్తాం రెండింటి గట్టి ఇంకెక్కడికి పోవేవి పోతే రెండు పోవాలి లేకపోతే లేదు ఒకటి వర్షం వచ్చింది ఎక్కువగా నీళ్లు ప్రవహిస్తుండే ఈ రెండు కలిసి కొట్టుకుపోతుంటాయి కానీ ఎందుకంటే కట్టేసి గనక అలా కొట్టుకుపోయి కొట్టుకుపోయి కొంతకాలం ఈ ప్రవాహంలో కొద్ది తర్వాత ఏ తాడుతైతే కట్టామో ఆ తాడు కొద్ది బలహీనమైతే తడిచిపోయి తడిచి తడిచి తడిచి బలహీనమై ఒక దశలో అది టప్ తాడు దిగింది అనుకోండి మీకు మీరే మాకు మేమే అర్థం అవుతుంది ఇప్పుడు ఇది సంయోగం ఒకవేళ ఇట్లాగే గనక జీవుడిని తీసుకెళ్లి ఈశ్వరుడితో కలిపితే మనం అంటుంటాం అంతవల్ల మాట్లాడేది సాక్షాత్ భగవంతుడు గనక తం విద్య దుఃఖ సంయోగం అంటే మన జూలై నుంచి ఇదే పని కదా మనకు భగవద్గీత జస్ట్ లెస్ యోగం వియోగం దుఃఖంతో కలిసి ఉన్నావు దాంట్లో నుంచి విడిపోడా అంతేగాని పరమాత్మతో కలవడం కాదు దుఃఖ సమస్తమైనటువంటి దుఃఖాల నుండి దుఃఖ కారణాల కారణాల నుంచి విడిపడిపోతే నువ్వు ఆనంద స్వరూపం సార్ ఆనందోహం సచిదానంద స్వరూపోహం కాబట్టి దుఃఖంతో కలిసి ఉన్నాం కదూ దుఃఖ సంయోగ వియోగ కాబట్టి సంయోగం అని చెప్పలే ఎందుకని సంయోగం చెప్తే మళ్ళీ వియోగం ఉంటది గనక వియోగం తర్వాత సంయోగం ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి దుఃఖ సంయోగ వియోగం ఇది యోగం దీనివల్ల ఏమవుతుంది మనమే పరమాత్మ స్వరూపంగా తెలుస్తుంది అంతేగాని పోవడం కలవడం మళ్ళీ విడిపోవడం ఇటువంటి అంతా ఏ తమ్ విద్య దుఃఖ సంయోగ వియోగం యోగ సంగితం కాబట్టి రుద్రాయ ఇప్పుడు చూసారా ఇది రుద్ర స్వరూపం ఆ దుఃఖ సంయోగం ఏదో అది సంసారమైతే దాని నుంచి విడిపడితే ఏది మిగిలిందో అది ఆనంద స్వరూపం అది ఎవరో తెలుసా రుద్రుడే ఎందుకని ఆ దుఃఖ సంయోగాన్ని ద్రవింపజేసాడు కనుక తద్ ద్రావయ్యతి దుఃఖం దుఃఖహేతురువా తత్ ద్రావయ్యతి ఇది రుద్ర కాబట్టి దుఃఖాన్ని సమూలంగా లేకుండా చేశాడు ఇది రుద్ర భగవానుడు కాబట్టి ఆయన నుంచి సమస్తమైనటువంటి విశ్వం ఆవిర్భవించింది విశ్వస్వరూపంగా తానే తెలుస్తూ ఉన్నాడు అంతేకాదు ఈ ప్రపంచంలోకి వచ్చిన తరువాత మనం అనుభవించేటువంటి సమస్తమైనటువంటి దుఃఖము కన్నీళ్ళు ఇవేవైతే ఉన్నాయో వీటిని సంపూర్ణంగా ద్రవింపజేసేవాడు గనక పరమేశ్వర రుద్రుడు కనుక రుద్రాయ నమహ చూచారా ఇప్పుడు రుద్రాయాన్ని గనక భగవంతుని ప్రార్థన చేశామా దుఃఖంతోనే పోవాలని అర్థం దుఃఖం ఉన్నప్పుడే అది ఆ మాట మనకి ఎప్పుడు దుఃఖం వచ్చినా మీరు ఏమంటారు భగవంతుణ్ణి రుద్రాయ నమహ అదే అర్థం అవుతుంది దుఃఖాన్ని అదే పాపం ఉన్నదనుకోండి ఏమంటారు హర హర అంటే పాపం హరించేటువంటి వాడు కాబట్టి రుద్రా అంటే దుఃఖాన్ని పోగొట్టేటువంటి వాడు మనకి ఏం కావాలనేది మనకు తెలిసి ఉండాలి అడిగిపోతే సార్ ఒక రవ్వోసి ఏంటి సార్ నువ్వు రవదోసి మనసులో పెట్టుకుని ఇడ్లీ ఇవ్వండి సార్ అంటే వాడు ఇడ్లీ తెస్తాడు కానీ రవ్వస్తాడు కాబట్టి రవ్వోశ నీకు కావాలంటే సార్ వరు రవ్వోసే కాబట్టి భగవంతుని కూడా మనం చూచాం కదా మనం ఏం అడుగుతున్నాం అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఆనందం కావాలి కృష్ణ నిత్యానందం అది మనం ఏ పదం వాడుతూ ఉన్నామో దాన్ని బట్టి కనుక ఇప్పుడు ఎప్పుడు దుఃఖం ఉన్నా సరే మనం భగవంతుని ఏం ప్రార్థించాలి సార్ రుద్రాయం నమ దుఃఖాన్ని పోగొడతారు ఎందుకని దుఃఖ సంయోగ వియోగం దుఃఖం ఎందుకు వస్తుంది స్వామిజీ ఏదైనా కష్టాలు వస్తే దుఃఖం కష్టాలు ఎందుకు వస్తాయి మనం తెచ్చుకోం కదా మనం తెచ్చుకుంటామా మనకి ఇష్టం ఉంటే తెచ్చుకుంటాం కష్టం మనకిష్టమా కాదు మనకై మనం తెచ్చుకోలేదు ఎవరో ఇస్తే మనకు వచ్చేది కష్టం ఎవరిస్తారు కర్మఫలాలు ఇచ్చేవాడు పరమాత్మ కనుక గత జన్మలో చేసినటువంటి ఈ జన్మలో చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో వీటి పాప ఫలంగా మనకు అందుతూ ఉన్నాయి కదా ఇవి కష్టాలు కష్టాలు రావడం ప్రారంభ ఫలం అండర్స్టాండ్ ద పాయింట్ కష్టాలు ఉన్నంత మాత్రాన దుఃఖం ఉండాల్సిన అవసరం లేదు కష్టాలు ఉన్నాయి ఈ కష్టాలు అనేటువంటివి ప్రారంభ ఫలం నా ప్రారంభంలో కష్టాలు ఉన్నాయి నేను కష్టాలు పెడుతున్నా అంత మాత్రం నేను దుఃఖపడాల్సిన అవసరం లేదు కష్టం రానండి కష్టం వస్తానే మనకి వెంటనే ఏంటంటే కష్టం అంటే దుఃఖం అని నో దుఃఖం అజ్ఞాన జనితం అండర్స్టాండ్ ద పాయింట్ ప్లీజ్ బాగా అర్థం చేసుకోండి కష్టమేమో ప్రారంభ ఫలం దుఃఖమేమో అజ్ఞాన ఎందుకో తెలుసా చిన్న కష్టానికి నేను గందరగోళం అయిపోతున్నా పెద్ద పెద్ద కష్టాలు వచ్చినా కదలకుండా ఒకరుండరు దానికేం చెప్తావు నువ్వు కష్టాలు వచ్చాయి నాకు వచ్చాయి ఇంకొకరికి వచ్చాయి ఆ వ్యక్తికి కష్టం వచ్చింది నాకు కష్టం వచ్చింది నా కష్టం వచ్చిందని నేను దుఃఖపడుతున్నా అతని కష్టం వచ్చింది చాలా తేలిగ్గా తీసుకున్నాడు ఇప్పుడు ఏం చెప్తాను ఆ కష్టాలు రావడం అనేటువంటిది ప్రారంధ ఫలం కానీ కష్టాన్ని అర్థం చేసుకునేటువంటి జ్ఞానం గనక ఉంటే అది దుఃఖాన్ని ఇవ్వదు కష్టం ఉంటుంది గాలి వచ్చినట్టుగా అది వస్తుంది గాలి పోయినట్టుగా అది పోది కాబట్టి కష్టం బాగా అర్థం చేసుకుంటున్నారు మీరు ఇప్పుడు మన యొక్క పాప ఫలితాలుగా మనకు కష్టాలు రావచ్చు కష్టాలే వస్తాయి దుఃఖం ఇవ్వడు భగవంతుడు కష్టం ఇస్తాడు ఈ కష్టాన్ని దుఃఖంగా మనం మార్చుకుంటాం ఆ తర్వాత ఈ వలలో నుంచి ఎట్లా బయటపడాలని తెలియదు అందుకని దుఃఖాన్ని పోగొట్టేవాడు రుద్రుడు గనక త్రావయతి రుద్రహ అందుకని ఆయన్ని మనం ప్రార్థిస్తున్నాం ఎందుకని నేను చేసుకున్నాను స్వయంకృత అపరాధం కష్టాలు వచ్చిండొచ్చు జీవితంలో శ్రీకృష్ణుడు కన్నా కష్టాలు ఎక్కడైనా ఏడ్చినట్టుందే అందుకని ఈయన రుద్రుని పిలవల రుద్రునే వచ్చి ఆయన దూచాడు శోభన జీవితం కలిగినటువంటి వాడిని చూడ్డానికి సర్వేశ్వరుడే కదిలేస్తాడని ఆ పరమాత్మను చూడ్డానికి పరమేశ్వరుడు వచ్చాడు జగన్నాథుని చూడ్డానికి విశ్వనాథుడు వచ్చాడు ఎందుకని తెలుసా దుఃఖం లేదు అప్పుడు అనుకున్నాడు ఊరి ఇన్ని బాధలు వస్తున్నా కూడా ఏడవడే అది ఏడుపు కాదు నాయన అది వేడుక కాబట్టి ఎక్కడొస్తుందంటే మన అజ్ఞానం ఉన్నప్పుడు దుఃఖం కాని కష్టాల వల్లనే దుఃఖం లేదు కాబట్టి జ్ఞానం గనక ఉంటే ఈ జ్ఞానం అజ్ఞానాన్ని లేకుండా చేస్తుంది కాబట్టి మనం దుఃఖపడేటువంటి అవకాశం లేకుండా వస్తుంది కాబట్టి కష్ట వచ్చిన మనం దుఃఖపడాల్సిన అవసరం లేదు ఇదిగో ఏవైతే ప్రారంభ ఫలాలో అవి కష్టం మనం దాన్ని దుఃఖంగా మార్చుకున్నాం అవగాహన లేక దుఃఖం ఎప్పుడైతే మార్చుకున్నామో దాంతో కలిసిపోయినాం మార్చుకున్నది మనమే కలిసిపోయేది మనమే ఇది దుఃఖ సంయోగ ఇది అజ్ఞాన జనితం దీని నుండి విడిపడాలి కాదు జ్ఞానం కావాలి జ్ఞానం ఇచ్చేవాడెవరు జ్ఞానమిచ్చే మహేశ్వరాత్ మన చెప్పాను కదా మీకు జ్ఞానం ఇచ్చాను మహేశ్వరాత్ జ్ఞానం ఇచ్చేటువంటి కూడా మహేశ్వరుడు ఎందుకని ఆయన ఆయన జ్ఞానం వేరు కాదు కనుక ఏ రుద్రాను నువ్వు నాకు కావాలంటే రుద్రుడు జ్ఞానపూరితంగా నీకు వస్తున్నాడు జ్ఞానాన్ని వదిలిపెట్టి జడంగా నీ రావడం లేదు కనుక జ్ఞానం ఇచ్చాను మనీ మహేశ్వరాత్ నీకు జ్ఞానం ఇస్తూ ఉన్నాడు ఈ జ్ఞానం ఏం చేస్తుంది ఆ వల్ల కలిగినటువంటి దుఃఖం నుంచి నిన్ను దూరం చేసుకుంటూ వస్తుంది వియోగం దుఃఖ సంయోగ వియోగం యోగ సంగీతం ఇది ఇంకేమి లేదు ఇక తర్వాత జ్ఞానం ఉంది కదా ఇంకా దుఃఖం అంటుకోదు నీకు గచ్చకాయలు తీసుకొచ్చి బూరిది తీసుకుని వచ్చి విభూతి తీసుకొని వచ్చి దానికి రాయండి గచ్చకాయకి అంటుకుంటదే కాసిన రాసి రాసి రాసి మనం ఏంటండి ఎంత రాసినా పట్టుకోదేంటి కాబట్టి గచ్చకాయ అది విభూతి రంగులోనే ఉంటుంది ఎంత సాఫ్ట్ గా ఉంటది విభూతి తీసుకొచ్చి దానికి ఊరికే రుద్ది అరండి ఏమి రుద్దినా ఏమి లేదు ఏమి ఉండదు ఒక్కటి నిలవదు కాబట్టి తామరాకు మీద ఉదక బిందువులు ఉన్నట్టుగా సంయోగం ఉన్నట్లే ఉంది వియోగమే సరేనా కాబట్టి తామరాకు మీద నీటి పొట్లు ఉండయి ఉన్నట్లే ఉంది ఎక్కడ తామరాకు అంటి పెట్టుకొని లేవు అంటకుండా ఉన్నాయి అంటి పెట్టుకుంటే బాధ అంటకుండా ఉంటే బాధలేదు కష్టాలు ఉంటే బాధ లేదు అంటి పెట్టుకుని దుఃఖంగా తయారు చేసుకుంటే బాధ కనుక తమ్ విద్య దుఃఖ సంయోగ వియోగం యోగ సంగీతం కాబట్టి జ్ఞానం ఇది ఇది ఇచ్చేటువంటి రుద్రుడు భద్రమైనటువంటి జ్ఞానం చదరనటువంటి జ్ఞానం ఈ జ్ఞానం కలిగిందనుకోండి ఆ తర్వాత నువ్వు ప్రపంచంలో ఉంటావు కష్టాలు మాత్రం రాకుండా పోవు ఎందుకో తెలుసా భగవాన్ రమణ మహర్షికి వచ్చాయి నీకేంటి నాకేంటి చివరి దశలో ఆయనకి ఒక అది సర్కుమ ఒక రాచపుండులాగా లేచింది అది ప్రారంధ ఫలం ప్రారంధ ఫలం మనక ముళ్ళు గుచ్చుకుంటే కూర్చోండి సార్ సూది తది సూది సూది కొద్దిగా ఉంటే ఇంజెక్షనా ఇంజక్షన్ అసే వరే వర దీనికి ఒక సపరేట్ పో చూస్తేమైంది ఇప్పుడు నువ్వు ఇటు తిరిగావు అది గుచ్చుకోకుండా ఉంటుంది అసలు నన్ను చూస్తా ఉంటేనే డాక్టర్లు మెల్లగా గుర్తుతారు మనవాటి తిరిగావంటే ఇదో ఇదో టెక్నిక్ నా అనుభవంలో నేను చూసా అవును ఇప్పుడు మనం చూస్తున్నామనుకో వాళ్ళు జాగ్రత్తగా వేస్తారు మనం అటు తిరిగామనుకో ఎందుకని పొడి చేసిన తర్వాత పో అందు ఎప్పుడు ఇట్లాగే ఉంటాయి అన్ని అర్థమవుతుంది కనుక ప్రతిదానికి దుఃఖపడాల్సిన అవసరం జ్ఞానం లేక ఈ పనులన్నీ చేసుకున్నాం చిన్న చిన్న సూది గుచ్చుకుంటే అంత ఆతను పడతా ఉన్నాం మనమే దాంట్లో మళ్ళీ మందు పోతే హ్యాపీగా ఉంటాం అదంతా ఆరోగ్యం ఎంత దానికే ఇట్లా మరి అంత రాచపుండు లేస్తే సరుకుమ లేస్తే అరే ఏంటి ఇంత ఎర్రగా ఉంది శమంతకమణేంటి ఇట్లాగే ఉంటుంది అన్నాడు చూచేవాళ్ళకే కళ్ళెమ్మడి నీళ్లు పడిపోయినాయి సరేనా ఒక్కరోజు మొక్కను చిట్లించినట్టుగా ఎవరు చూడలేదు అన్నట్టుగా చూడలేదు ఎవరు బాధపడ్డట్టుగా చూడలేదు ఆ ప్రశాంత వదనాన్ని ఎప్పుడూ వీడలేదు ఆయన ఎందుకో తెలుసా ఇది ప్రారంధ ఫలం ఈ కష్టం కానీ దుఃఖం లేదు ఎందుకో తెలుసా దుఃఖ సంయోగ వియోగ యోగ సంగీతం ఇది యోగం ఇది యోగం అంటే ఆసనం కదా యోగం అంటే యోగం అంటే దిస్ ఇస్ యోగం అది టీవీల్లో యోగం అది అదొక పదం యోగం యోగం యోగం యోగం ఏంటి యోగం అష్టాంగ యోగం అష్టాంగ యోగం అంటే ఎనిమిది అంగాలు ఉన్నాయి ఇంకా చాలా యోగాలు ఉన్నాయి అనుకోండి అది వదిలిపెట్టేయండి అంతవరకు ఇది వాళ్ళకి అవసరం లేదు ఇప్పుడు ఎక్కడ చూసినా యోగా యోగ ఏమి యోగ యోగ అంటే ఏంటే యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి ఇది నీదేంటి ఆసనాలు ఇది ఏమి యోగం ఇది ఒక భాగం ప్రత్యాహారం అంటే తెలుసా ఇంద్రియ నిగ్రహం ఎట్లా ధారణ తెలుసా కాన్సన్ట్రేషన్ ఏంటో ధ్యానం తెలుసా యమ నియమాలు ఏంటో తెలుసా ఇవేమిలే ఒక నాలుగు ఆసనాలు వేయడం దాని వెనక ఒక మ్యూజిక్ ఒకటి జుంగరి జుంగరి జుంగరి జుంగ జుగజుగ జెండా జగ జగ జెండా అంటుంటే ఈలో పైన కాలి పెట్టే జుగజుగ జిండ జిగ జిగ జింట జడ ఇక్క జి దిస్ ఈజ్ యోగా ప్రేక్షకులకు అర్థం కావడం లేదు పర్వాలేదు నష్టం లేదు ఇప్పుడు యోగ అంటే వీడి అడిగామనుకో అది ఏది యోగా అంటే అంటే యోగా ఇప్పుడు దాని ఇంపాక్ట్ లేదు గనక ఏం పర్వాలేదు అర్థమవుతుంది కాబట్టి యోగం అంటే ఇది దుఃఖ సంయోగ వియోగ ఏదైతే ఉందో యోగం ఇది యోగ సంగీతం ఇది యోగం అంటే ఈ జ్ఞానం వచ్చిందనుకోండి ఇప్పుడు నువ్వు పోయి ప్రపంచాల్లో తిరుగుతున్నావు మహర్షి దేహంలోనే ఉండాడు దేహానికి ఏమొచ్చిన మహానుభావుడికి ఏమి లేదు రామతీర్థ ముప్పై రెండు సంవత్సరాలకు దేహాన్ని వదిలిపెట్టేశాడు లెటర్ రాసి మరీ వెళ్ళాడు ఆయన గంగలో కలిసిపోయిన తర్వాత అప్పుడు ఆయన దిండు కింద లెటర్ ఉంది ఆ లెటర్ తీసి చదివితే ఏ మృత్యుదేవత నువ్వు కావాలని అభిప్రాయపడుతున్నావు గనక ఇష్టపడుతున్నావు గనక నా దేహాన్ని కాబట్టి తీసుకో చిన్నపిల్లాడికి బొమ్మలు ఇచ్చేసినట్టుగా తీసుకో ఈ బొమ్మను నువ్వు ఆడుకో కావాలంటే ఎందుకని ప్రకృతి అంతా నాకు సేవ చేయడానికి సిద్దంగా ఉంది అన్ని దేహాల్లో నేనే చూస్తున్నా అన్ని కళ్ళ ద్వారా నేనే నేనే చూస్తున్నా అన్ని చెవుల ద్వారా నేనే వింటున్నా నేను లేని ప్రదేశం ఈ ప్రపంచంలో నీకు కావాలంటే తీసుకో నువ్వు ముచ్చటపడుతున్నావు గనక తీసుకో ఏ దేహాన్ని దేహాన్ని అది ఎందుకో తెలుసా దుఃఖం తెలియకుండా దేహాన్ని వదిలిపెట్టడం ఆనందప్రదంగా దేహాన్ని వదిలిపెట్టడం కాబట్టి కష్టాలు వచ్చినప్పుడు కూడా ఈవెన్ సాగులు కూడా అంత తేలిగ్గా తీసుకోగలిగారంటే అది ఎంత జ్ఞానం దిస్ ఇస్ యోగ ఈ జ్ఞానం వచ్చేసిన తర్వాత ఎట్లా వస్తుంది నీకు ఈ జ్ఞానం నువ్వు మనమేమో కష్టాలు వస్తే దుఃఖంతో వెళ్లి సంయోగం ఈశ్వరుడు వల్ల వియోగం ఏది దుఃఖాన్నిండి విడిపడిపోతున్నావు అందువల్ల ఆయన రుద్రాయ దుఃఖాన్ని సమూలంగా ద్రవింపజేస్తూ ఉన్నాడు అయిపోయింది ఇప్పుడు ఎవరు నువ్వు ఆనంద స్వరూపం ఆనంద స్వరూపం కనుక ప్రపంచంలో వెళ్ళి తిరిగి పర్వాలేదు పెరుగు చిలకి చక్కగా వెన్న తీసేసిన తర్వాత వెన్న తీయకముందు కలిసిపోయినదేమో కానీ వెన్న తీసేసిన తర్వాత ఇదే వెన్నను తీసుకెళ్లి మళ్లీ నువ్వు మజ్జిగులో అయ్యి మన సంసారాల్లో తేలినట్టు అది కూడా దేవతానే ఉంటుంది ఇంకా కలవదు ఇంకా కలవదు వెన్న స్టేజ్కి వచ్చిన తర్వాత మళ్లీ నువ్వు తీసుకెళ్లి మజ్జిగలో వేసినా కూడాను తమాషకు చిన్న బాల్ గా కదిలినట్టు కదులుతూ ఉంటది అంతే కాబట్టి జ్ఞానం వచ్చేసిన తర్వాత ఈ ప్రపంచంలో నువ్వు ఎట్లున్నా కూడాను దుఃఖం వచ్చేందుకు అవకాశం లేదు ప్రారంధవశాత్తు మనకు ప్రారంధ ఫలాలు కష్టాలు అందుతూ ఉండొచ్చేమో కానీ దుఃఖం అందేది అవకాశం లేదు ఎట్లా ఉంటుంది నేల మీద బరువుతుకొని పోవడానికి నీళ్లలో బరువెత్తుకొని పోవడానికి ఎంత డిఫరెన్స్ అంత ఉంటది ఓ పెద్ద బండని ఇక్కడ ఎత్తమన్నాం అనుకోండి పది మంది కలిసినా ఎత్తలేము ఎత్తనా చాలా బాధపడతాం ఇదే బండను కనుక నీళ్ళల్లో దోశేస్తే ఒక నదిలో మనం లోపలికెళ్ళి తమాషగా ఈదుకుంటే దాన్ని అలా అలా అలా అంటుంటే పోతా ఉంటుంది అంతేంకేం లేదు నీడల్లో అంత తేలిగ్గా ఉంటుంది అదే భూమి మీద పోయారంటే మహా కష్టంగా ఉంటుంది అజ్ఞాన దశలో ఏదైతే బండబరువులాగా ఉందో అది జ్ఞాన జలంలో ఈత కొట్టేటప్పుడు మహా తేలిగ్గా మహాఆనందంగా మహాతృప్తిగా ఉంది కాబట్టి ఈ జ్ఞానంలో ఈత కొట్టడానికి జీవితంలో ఇది దుఃఖ సంయోగం యోగం యోగ సంగీతం సరేనా కాబట్టి దృగ్ దృశ్య యోహో ఇది ప్లీజ్ దృగ్ దృశ్య యోహో నేను దృక్కు ఇది దృశ్యం ఏది దృశ్యం దుఃఖం కూడా దృశ్యమే నాకు తెలుస్తూ ఉంది కదా దుఃఖం ఉన్నట్టుగా కష్టం ఉన్నట్టుగా నాకు తెలుస్తూ ఉంది కదా దుఃఖపడేవాడికి కూడా తనకు దుఃఖం ఉందని తెలుసు కదా నా బాధలు మీకు ఏం చెప్పేదండి ఏమండి మీరు అర్థం చేసుకోలేదండి నీకు అర్థమైంది అర్థమైంది సరే దట్ సైడ్ నువ్వు చూస్తున్నావు కదా నీ దుఃఖాన్ని నీ బాధల్ని నువ్వు చూస్తున్నావు కాబట్టి దృక్దృశ్యోహో ఏదైతే కనపడుతూ ఉందో అది దృశ్యం ఎవడైతే చూస్తు ఉన్నాడు వాడు దృక్కు నేను దృక్కే గాని దృశ్యము కాదు దుఃఖం కూడా నాకు కనపడుతూ ఉంది బాధలు కూడా నాకు కనపడుతూ ఉన్నాయి గనక దృక్దృశ్యయోహో సంయోగో ఆ రెండింటి యొక్క ఏదైతే ఉందో అది హేయ హేతు పతంజలి మహర్షి యోగ దర్శనం హేయ హేతు అది దుఃఖానికి కారణమై ఉంది సరేనా నేను అది కాకపోయినా కూడా అదే నేనైనటువంటి సంబంధాన్ని పెట్టుకుంటూ ఉన్నాను కనుక ఇది దుఃఖ సంయోగం దాని నుంచి వియోగం ఇది జ్ఞానం ఇటువంటి జ్ఞానం వచ్చిన తర్వాత మళ్ళీ దుఃఖపడేందుకు అవకాశమే లేదు కాబట్టి సంయోగ దుఃఖానికి సంయోగమే ఏది దృక్దృష్టయోహో చూసేటువంటి వాడు చూడబడేటువంటిది ఏదైతే ఉందో ఈ యొక్క సంయోగమే దుఃఖ కారణమని పతంజలి మహర్షి యోగ దర్శనం సరేనా యోగం అంటే ఆయనే చెప్పాలి ఆయన తర్వాత ఎవరైనా యోగం అంటే పతంజలి చెప్పాలి జ్ఞానం అంటే శంకరాన్ని చెప్పాలి ఇంకొకరు చెప్తాం ఇంకెవరు ఉండరు ఆ తర్వాత ఎవరున్నా కూడా ఇది కనుక రుద్రాయ ఇప్పుడు అర్థమైంది భవాయ నమో భవాయ రుద్రాయ